ఇరవై మండలముల మూటి మధ్య షోడశ కళను పూర్ణచంద్రకాంతియుండు కాంతియందు మనసుకలసిన యోగంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త జీవరాశులయందుగల మూడు ఆత్మలలో మధ్యనున్న ఓ ఆత్మ వినుము ప్రపంచములో జనాభాప్రాతిపదికగాని లేక విస్తీర్ణ ప్రాతిపదిక ఆధారముగా గాని మండలము అని కొంత ఏరియాను అంటున్నాము శరీరముతో నివసించు మనము ఫలానా మండలములో ఉన్నాము అని చెప్పుకునుటకు అడ్రస్ కలదు శరీరముతోనున్న మనకు భూమి మీద ఫలానా ప్రదేశము అని చెప్పుకున్నట్లు శరీరము లోపల జీవాత్మయైన మనము నివసించు అడ్రసు కూడా కలదు పైన మండలములో నివసిస్తున్నాము అన్నట్లు లోపల కూడా మండలములో నివసిస్తున్నామని చెప్పవచ్చును జనాభా సంఖ్యను బట్టి విస్తీర్ణమును బట్టి బయట మండలములను నిర్ణయించి ఏర్పరచినట్లు శరీరము లోపల కూడా గుణముల సంఖ్యను బట్టి అవి విస్తీర్ణమును బట్టి మూడు మండలములు ఏర్పరచబడినవి నూట గుణముల సంఖ్యను బట్టి వాటికి కొంత విస్తీర్ణము నిర్ణయించబడి ఉన్నది దానినే శరీరములోని మండలము అంటున్నాము ఇటువంటి మండలములు మూడు గలవు ఈ మూడు మండలములు ఒకదాని తరువాత ఒకటి చక్రము చుట్టుకొలత కలిగి ఉన్నవి వీటినే త్రిగుణ అని అంటున్నాము ఈ మూడు మండలముల మధ్యలో ఆత్మ ఆత్మ నివాసమైన స్థలమును గుణములు నివాసమైన మూడు మండలముల స్థలమును నెమలిపించములో నాలుగు గుండ్రని భాగములుగా చూడవచ్చును శరీరములోని గుణములను ఆత్మ యొక్క ప్రత్యేకతను తెలుపు అమరిక ఒక్క నెమలిపించమునకు మాత్రమే గలదు కావున శ్రీకృష్ణుడు పించమును తన తలమీద ధరించి ఇవి తలలో గలవు అని చూపించాడు మూడు గుణముల మధ్యలో ఆత్మ నివాసమై నివాసమయ్యున్నది మూడు గుణముల మధ్యనున్న ఆత్మ ప్రకాశవంతమై తన ప్రకాశమును శరీరమంతటా వ్యాపింపజేయుచున్నది జ్ఞానమునకు కేంద్రము ఆత్మ అని పెద్దలు చెప్పినట్లు జ్ఞానము తెలియబడునది కూడా ఆత్మయే అందువలన ఆత్మను జ్ఞానమునకు చిహ్నమైన చంద్రునితో పోల్చి ఆత్మ వ్యాపించిన శక్తిని చంద్రకాంతితో పోల్చారు ప్రకాశించు రత్నము పదహారు మెరుపులతో ఉండును పూర్వము రత్నమును సానబట్టితే పదహారు పచ్చములుగా అంటే సమతలములుగా సానబట్టెడివారు రత్నమును ఎటుతిప్పినా మెరిసేది దానివలన షోడశకళల రత్నము అనెడివారు పదహారు మెరుపులను పూర్తికాంతిగా చెప్పెడివారు అలాగే ఆత్మ యొక్క జ్ఞానము కూడా పూర్ణ ప్రకాశము కలిగిన చంద్రకాంతితో సమానముగా చెప్పబడినది శరీరములోపలి ఆత్మలో మనస్సు లగ్నము చేసినప్పుడు బ్రహ్మయోగమగును ఆ విషయమును చెప్పుచు కాంతియందు మనసు కలిసిన యోగంబు అన్నారు మూడు గుణముల కంటే ముఖ్యమైనది వాటి మధ్యనున్న ఆత్మ అని దానియందే లగ్నము కావలెనని దానినే తెలియవలయునని తెలుపు నిమిత్తమే నెమలిపించములో మూడు ఆవరణముల మధ్యలో గల రంగు చాలా గా నల్లగా కనిపిస్తూ గుర్తింపుగానున్నది పై పద్యము బ్రహ్మయోగమును గురించి చెప్పినది అని తెలియవలెను